మద్వా శిష్యుల వైభవం మధ్వాచార్యుల శిష్యులలో అగ్రకన్యుడు ఋషికేశర్థులు అందరికన్నా మొదట గురువు వద్ద దీక్ష స్వీకరించిన వారు ఎనిమిది మంది మఠాధీశుల్లోకి అష్టోత్కృష్ఠులు అని పిలుస్తారు ప్రవచన కాలంలో పూర్ణ పిజ్ఞుల నోటి నుండి వెలువడిన శ్లోకాలను సుస్వరంగా పఠించిన వారు ఈయన మధ్యల సమస్త మూల కృతుల్ని సమగ్రంగా అక్షరబద్ధం చేశారు సంప్రదాయ పద్ధతి అనే కృతిలో ఇరవై ఆరు శ్లోకాలతో మధ్వ మహిమను వర్ణించారు సుమధ్వ విజయంలో లేని అనేక అంశాలు ఇందులో ఉన్నాయి మరొక ముఖ్య శిష్యులు ఉపేంద్ర తీర్థులు రెండవ బదిరి యాత్ర కాలంలో గురువుల ఆదేశంతో కత్తి దొంగల గుంపులను తరిమేసిన మహాసాహస్సు ఋషికేశ తీర్థులు నరసింహ తీర్థులు జనార్దన తీర్థులు ఉపేంద్ర తీర్థులు వామన తీర్థులు విష్ణుతీర్థులు రామతీర్థులు అధోక్షజ తీర్చులు అనే ఎనిమిది మంది ఎతులు తర్వాత కాలంలో పలుమారు అదమూరు కృష్ణాపురీ సిరూరు సోదే కాణియూరు గెజావూరు మఠాలకు ప్రథమ బాధ్యతలు స్వీకరించారు ఉడుపిలో తాము ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ పూజాధికారాన్ని మధ్వాచార్యులు ఈ అష్టమఠాధిపతులకు ఇచ్చి పర్యాయక్రమంగా పూజలు నిర్వహించారని ఆదేశించారు ఒకసారి మధ్వాచార్యులు ఈ ఎనిమిది మందిని కణీర్థంలోని ఒక అశ్రద్ధ వృక్షం దగ్గరికి పిలిచి అక్కడి మండపానికి గల నాలుగు గుమ్మాల నుంచి ఏక బయటికి రావాల్సిందిగా ఆదేశించారు అలా వచ్చిన ప్రతి ఇద్దరిని ద్వంద్వ మఠాధీశులుగా నియమించారు సుబ్రహ్మణ్యంలో భావి బ్రహ్మ ఒకసారి మధ్వాచార్యులు సుబ్రహ్మణ్య క్షేత్రం సందర్శించారు అక్కడ ఒక అద్వైత సంప్రదాయ ఉన్నారు అతని పేరు నరసింహ భట్టుాచార్యులు అతను ఆ నేతన తన కార్యస్థానంగా చేసుకుని అద్వైత ప్రచారం సాగిస్తున్నారు మధ్యకి వచ్చినప్పుడు నరసింహ భట్టాచార్య ఆయనతో కూడా వాదానికి దిగారు వాద నిబంధన ఏమిటంటే ఓడిన వారు గెలిచిన వారికి తమ పీఠాన్ని అప్పగించి దేశాంతరం వెళ్లిపోవాలి వాదం మొదలైంది గంటలు రోజులు గడిచాయి యథాప్రకారం మధ్వాచారుదే పైచేయి నరసింహ భట్టాచార్య ఓటమిని అంగీకరించి తన మఠాన్ని ఆయనకు అప్పగించి తాను పూజిస్తున్న నరసింహ ప్రతిమ వారి చేతుల్లో పెట్టి దేశాంతరం వెళ్లిపోయారు ఇది జరిగింది క్రీస్తు శకం పన్నెండు వందల యాభై తొమ్మిదిలో అప్పటి నుంచి సుబ్రహ్మణ్య క్షేత్రం వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అక్కడ సుబ్రహ్మణ్య మఠం ఇప్పటికీ మధ్వపీఠంగా ప్రకాశిస్తున్నది మధ్వాచార్యులు తమకు వేద వ్యాసులు ప్రసాదించిన వ్యాసముష్టిశిలలో ఒక దానిని అక్కడ పూజార్థం ఉంచారు ఇలా వాదనలో గెలిచి మఠాన్ని శ్రీ మధ్వాచార్యులకు ఇచ్చి ఆ క్షేత్రాన్ని వైష్ణవ క్షేత్రంగా మార్చిన వృత్తాంతానికి సంబంధించిన తాళపత్రం సుబ్రహ్మణ్య మఠంలో ఇప్పటికీ భద్రంగా ఉంది మధ్యులు బదిరి వెళ్లి వచ్చాక విష్ణు తీర్థులకు అనుగ్రహించిన నూట నలభై నాలుగు లక్ష్మీనారాయణ సాల గ్రామాలతోనూ వేదవ్యాసుల ముష్టి శిలతో కూడుకున్న వేదవ్యాస సంపుటం ఇప్పటికీ ఈ మఠంలోనే నిత్య పూజలు అందుకుంటున్నాయి తన తమ్ముడైన విష్ణుతీర్థునికి సోదరి మఠాధిపత్యంతో పాటు ఈ సుబ్రహ్మణ్య మఠ కూడా మధ్యలో అప్పగించారు శిష్య ప్రపంచం క్రమంగా మధ్యల శిష్య ప్రపంచం భారత ఉపఖండంలో ఎక్కడికెక్కడకో విస్తరించింది అశేషంగా ప్రజలు మధు సిద్ధాంతం పట్ల ఆకర్షితులయ్యారు మధువ ప్రవచనాల విశిష్టతను ప్రత్యక్షంగానో మధ్యల ప్రథమ శిష్యుల ద్వారానో వినటం వల్ల ప్రభావితులైన పండితులు కొందరైతే ఆ ప్రవచనాలను కథల కథలుగా చెప్పుకుంటుంటే విని ప్రభావితులైన పామరులు అనేక విద్యాగంధం ఉన్నవాడు లేనివాడు కూడా మధు బోధనల జ్ఞాన నిధిని పెంచుకునే కార్యంలో మునిగిపోయారు అందరి మార్గం ఒకటే మధ్వ మార్గం అందరి లక్ష్యమం ఒకటే ముక్తి సాధన మధ్వాచార్యుల శిష్యులు అందరూ సన్యాసులే కాదు గృహస్థాశ్రమ వాసులు ఉన్నారు మధ్వతత్వాన్ని పాటించడం అంటే ఎంతో నియమ నిష్టలతో కూడుకున్న పని ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఈ నియమాలు పాటించడం అంటే మరింత క్లిష్టమైన విషయం అయినా మధ్వ సిద్ధాంత ప్రకాశం పట్ల వాళ్ళు ఎంతగా ఆకర్షితులయ్యారంటే నియమ నిష్టలనేవి వాళ్ళకి ఏనాడు కష్టం అనిపించలేదు ఎప్పటికీ అనిపించదు అలా మధ్వ తత్వ సారాని వంట పట్టించుకున్న గృహస్థ శిష్యులలో లికుచ వంశీయులు ముగ్గురు ప్రధానమైన వాళ్లు వాళ్లే త్రివిక్రమ పండితులు వారి సోదరుడు శంకర పండితులు వారి సంబంధి మరొక శంకర పండితులు వీరిలో త్రివిక్రమ పండితుని తమ్ముడైన శంకర పండితులు అణువ్యాఖ్యాన న్యాయ వివరణ సంబంధ దీపిక అనే వ్యాఖ్యానాన్ని ప్రశ్నించారు ఈ లికుచ వంశంలో వారే ఒకరు అచ్యుత ప్రేక్షల నుంచి సన్యాస దీక్ష స్వీకరించి జ్యేష్ఠ ఎత్తులుగా ప్రశ్నించారు ఆయన మధ్వాచార్యులు కన్నా పదేళ్లు పెద్దవాళ్ళు మధ్వ దర్శనంతో పునీతులే శిష్యత్వం స్వీకరించి జీవితాంతం మధ్వ సిద్ధాంత గానే ఉండిపోయారు త్రివిక్రమ పండితుల సోదరి కళ్యాణీ దేవి ఈమె మహిళా శిష్యులందరిలోకి అగ్రగణ్యరాలు అనిపించుకుంది మీద సంస్కృతంలో గేయాలు రచించింది మధ్వాచార్యులకు శిష్యులు ప్రశిష్యులు అనేకంగా విస్తరించారు వారిలో విష్ణు తీర్థులకు శిష్యుడైన వారిలో ముఖ్యులు అనిరుద్ధ తీర్థులు బాదరాయణ తీర్థులు వాళ్లలో బాదరాయణ తీర్థులే విష్ణు తీర్థులు అనంతరం సోది మఠానికి అధిపతులయ్యారు మధ్వల ఇతర ప్రశిష్యులలో ముఖ్యలు త్రివిక్రమ పండితుల కుమారులు ముగ్గురు వారిలో మూడో నారాయణ పండితులు వయసులో చిన్నవాడైనప్పటికీ సుమధ్వ విజయం వంటి అనేక విశిష్ట గ్రంథాలు రచించి ప్రసిద్ధి పొందారు ఈ వంశములో వామన పండితులనే వారి చివరి వారుగా తెలుస్తోంది వయస్సును బట్టి ఈయన నారాయణ పండితుల పుత్రులు మధ్వాచార్యుల అనేక ఉపనిషద్భాష్యాలకు ఈయన టీక రచించారు మధ్వాచార్యులు రెండు సార్లు యాత్రనే కాక భారత అనేక ఇతర యాత్రా స్థలాలను కూడా సందర్శించారు ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయన కన్నా ముందే అక్కడ ఆయన మహిమల గురించి కదలు కదలుగా ప్రచారంలో ఉండటం వల్ల అశేషంగా జనం ఆయన్ని చూడటానికి ఆయన ప్రవచనాలు గనటానికి వచ్చేవారు విన్నవారు మళ్ళా మధ్యల గాథలని ఇతరుల దగ్గర ప్రస్తావిస్తూ ఆనందపడేవారు అలా భారత ఉపఖండమంతా మధ్వతత్వం ప్రసారమవుతూ వచ్చింది గోమతి తీరంలో దశ మధ్యులు ఒకసారి ద్వారక దగ్గర గోమతీ తీరంలో తిరుగుతున్నప్పుడు ఆయన గురించి విని ఉన్న ఆ ప్రాంత శూద్ర రాజు ఆయన్ని ప్రశ్నించడానికి వచ్చాడు ఆ రాజుకు వేదాలంటే అపనమ్మకం అసహ్యం వేదాలు ఎంత మాత్రం ప్రామాణికం కాదన్నది అతని వాదన అందుకు అతను వేదాల్లోని యా ఓషధీ సూక్తాన్ని తీసుకుని వేద పండితులందరినీ ప్రశ్నిస్తూ ఉండేవాడు ఈ సూక్తాన్ని పఠిస్తూ విత్తనాలు నాటితే అది అంకురిస్తాయని వేదాలు చెప్తున్నాయి మరి నేను ఈ సూక్తం చదువుతూనే విత్తనాలు వేస్తున్నాను అవి మొలకత్తటం లేదెందుకు అని వేద పండితుల్ని ప్రశ్నిస్తూ సతాయిస్తూ ఉండేవాడు ఆ రాజు వేదాన్ని పఠించినా వాటి అర్థం తెరిసి పఠించాలి అర్థం తెరిసినా భగవంతుని ముందు పరిపూర్ణమైన విశ్వాసంతో వాటిని పఠించాలి ఇవేవి లేకుండా ఫలం దొరకటం లేదే అని ప్రశ్నించే ఎవరు సమాధానం చెప్తారు ఈ రాజు మధ్వాచార్యుల్ని కూడా ఇలాగే ప్రశ్నించాడు మధులు అతని వారించే ప్రయత్నం చేశారు రాజా వేదాలు అత్యంత ప్రామాణికాలు సంశయం లేదు నీకు ఫలం ఇవ్వనంత మాత్రాన అవి అప్రామాణికాలు అర్హతలైన వాడు పఠిస్తే ఫలం కనిపించదు నీకు వాటిని పఠించే అర్హత లేదు అని హెచ్చరించారు ఆ రాజు మొండిగా వాదించాడు వేదాల్ని హేళన చేశాడు మధ్యులు ఒక్కసారిగా తమ శక్తి స్వరూపాన్ని ప్రదర్శించారు ఆ రాజు చేతుల్లోంచి ఆ విత్తనాలు తీసుకుని కుడి చేతిలో ఉంచుకుని కన్నులు మూసుకొని యా ఓషీ అంటూ వేద ప్రారంభించారు అప్పటికే ఈ సంబంధం విన్న జనం చుట్టూ చేరారు రాజు హేళన చేయటం ఆపలేదు మధ్యలు వేద ఆపలేదు క్రమంగా సెకండ్ల నిమిషాలయ్యాయి నిమిషాలు గడుస్తున్న కొద్ది గంభీరమైన మధ్యల కంటినిలోంచి విలువడుతున్న వేద ఘోషతో ఆ ప్రాంతమంతా అంతా ప్రతిధనిస్తోంది పునీతమవుతుంది జనమంతా ఉత్కంఠతో మధ్యల ముఖ వర్చస్సుకేసి ఆయన చేతిలోని విత్తనాలు గేసి మార్చి మార్చి చూస్తున్నారు అద్భుతం పరమార్బుతం అంతా అలా చూస్తుండగానే మధ్యల వేద ఘోష ఆకాశాన్ని అంటే అలా సాగుతుండగా ఆయన చేతిలోని విత్తనాలు మొలకెత్తసాగాయి మొలకెత్తాయి చిగురులు వేశాయి ఆకులు తొడిగాయి పుష్పాలు పూశాయి ఆహా ఏమా విడ్డూరం సంభ్రమాశ్చర్యాలతో ఆ ప్రజలంతా వారి పాదాల మీద కూడా నమస్కరించారు అలా వేద ప్రమాణాన్ని నిరూపించిన భాష్యకారుడు మధురాచార్యులు మాత్రమే హృద్భాష్య రచన తమ గురువులు తరశించిన వేద మహిమను చూసే శిష్యులంతా మరోసారి సంభ్రమంలో సంతోషంలో ఓలలాడారు ఆనందంలో వాళ్లంతా గురువుల్ని సమీపించి ఒక అభ్యర్థన చేశారు గురువర్య వేద చేసిన వాళ్ళని చాలా మందిని చూశాం కానీ మీలా వేద సిద్ధి పొందిన గురువులను మేము చూడలేదు విని ఉండలేదు మీ ద్వారా వాటి సిద్ధిని చూసే మహద్భాగ్యం మాకు ఇప్పుడు లభించింది ఇంతటి అపూర్వ సిద్ధిని పొందిన మీరు వేదాల మీద భాష్యాన్ని రచించాలి వేదార్చన చేసే వాళ్ళందరికీ వేదాల భావం పరిపూర్ణంగా అర్థమై వాళ్ళు ఆ వేద మంత్రాల సిద్ధిని ఉపకరించేలా మీరు వేద భాష్యాన్ని రచించాలి ఇతర మతాచార్యులు వేదాల జ్ఞానకాండని పరిగణలో తీసుకోలేదు వేదాలకు భాష్యాన్ని రచించటం వల్ల ఈ లోపాన్ని కూడా భర్తీ చేసిన శిష్యుల కోరికను ఆచార్యులు మన్నించారు అలా రచించబడినదే ఋగ్భాష్యము ఋగ్వేదంలోని మూడు అధ్యాయాల మొత్తం నలభై సూక్తాలకు శ్లోకరూపంలో వ్యాఖ్యానాన్ని ఆనంద తీర్చులు రచించారు వైదిక సాహిత్యం మీద శ్లోకరూపంలో వెలువడిన మొట్టమొదటి భాష్యం ఇదే వేద మంత్రాల నుండి ప్రతి పదానికి భగవత్పరంగా అర్థాన్ని అన్వయిస్తూ వారు చేసిన వ్యాఖ్యానం అసామాన్యమైంది మధ్యులు రచించిన ఈ రాఘవేంద్ర స్వాములు రచించారు మధుల రుగ్భాష్య రచనను గోకర్ణ మహర్షి దైవరాత తమ శ్రీ మాధ్వ రుగ్భాష్య ప్రశస్తికలో విస్తృతంగా ప్రశంసించారు గురువుల రుగ్భాష్యాన్ని చూసి శిష్యులు పరమానంద భరితులై వారిని పలు విధాలుగా ప్రస్తుతించారు శిష్యుల సందేహాలకు సమాధానంగా ఆనంద తీర్థులు ఋగ్భాష్యాన్ని రచించి చెప్తూ నేను భాష్యం రచించింది ఋగ్వేదం మొదటిలోని నలభై సూత్రాలకే అయినప్పటికీ దీని అధ్యయనం సంస్థ వేద వాంగ్మయాన్ని అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది అంధకారంలో మధ్వ తేజస్సు ఒకరోజు రాత్రి చొమ్మురు దీపం వెలువలో శిష్య బృందం సమక్షంలో మధ్వల ప్రవచనం సాగుతోంది ప్రవచనంలో శిష్యులంతా పూర్తిగా నియమగ్నమైపోయి ఉన్నారు అంతలో అకస్మాత్తుగా విపరీతమైన గాలి బీచి దీపం ఆరిపోయింది మళ్ళా దీపం వెలిగించాలంటే ప్రయాస పైగా గాలి ఇంకా ఉద్ధృతంగా వీస్తూనే ఉంది జ్ఞానకార్యం మంచిలో ఆగిపోయిందన్న అసహనం శిష్యుల్ని వెంటాడింది శిష్యుల మనోభావాల్ని గుర్తించిన మధ్వాచార్యులు వారి ఉత్కంఠకి భంగం తమ పాదం యొక్క బట్టన వేలని ముందుకు చాచి నిలబెట్టారు అంతే ఒక్కసారిగా ఆ బట్టన గోటి చివరి నుండి వెళుతూ ప్రసరించింది మొత్తం ఆవరణంతా వెలుగుతో నిండిపోయింది ఆ క్షణంలో వారంతా మధ్వాచార్యుల్లో ఒక జ్ఞాన చూశారు నిజానికి ప్రతి మనిషి ఉండే ఉండే పంచభూతాల్లో అగ్ని ఒకటే సాత్వికత ఎక్కువ అవుతున్న కొద్దీ తేజస్సు యొక్క ప్రమాణం కూడా పెరుగుతూ ఉంటుంది దేవతలది తేజమయ దేహం ఈ గురువులు సామాన్యమైన దేవతలు కాదు నిశ్చయంగా జీవోత్తములైన వాయుదేవుల అవతారమే అందుకే వారికింతటి శక్తి సంక్రమించింది అంటూ శిష్యులు ప్రసిద్ధించారు మధ్యులు ఎత్తిన బండ దక్షిణాదిన సంచారం చేస్తూ మధ్వాచార్యులు ఒకసారి భద్రానదీ తీరాన కలస గ్రామం సందర్శించారు అప్పటికి ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ ప్రాంతంలో భద్రానది ప్రవాహం చాలా రమణీయంగా ఉంది అయితే ఆ నదీ తీరంలో ఒక భారీ గండ ఉంది ఈ బండని నది మధ్యలోకి దొరికించగలిగే ప్రవాహం మరింత తీరానికి చెరువుగా వచ్చి ప్రజల స్నానాధికార్యాలకు మరింత విలుగా ఉంటుంది అని పూర్వబుద్ధులు గుర్తించారు ఇదే మాట ఆయన ఆ ఊరి వాళ్ళని అడిగారు ఈ గండశెలని ఆ ప్రవాహం మంచిగా చేరవేస్తే మీకు స్నానపానాదులు సులువు అవుతాయి కదా ఎందుకు చేయరు దానికి గ్రామస్తులు వినమ్రంగా జవాబిస్తూ అందుకోసం మేము చాలా ప్రయత్నం చేశాం స్వామి కొన్ని వందల మందిని కలిసి చూసినా దాన్ని కదలచలేకపోయాం ఏ భీమసేనుడో వచ్చి చేయాలి తప్ప మా వల్ల ఎక్కడవుతుంది అన్నారు మధ్వాచార్యులు చిరునవ్వు నది గ్రామస్తులంతా చూస్తుండగాని స్వయంగా వెళ్ళి గండశలను తన ఒంటి చెత్తో గ్రామస్తులంతా మహాద్భుతం మహాద్భుతం అంతా సంభ్రమంలో మునిగిపోయి చూస్తుండగానే అమలేలగా ఆనంద తీర్థులు ఆ బండని ఎత్తి గ్రామస్తులు ఆశించిన విధంగా నదీ ప్రవాహం మధ్యలో వేశారు గ్రామస్తులు తాము ఇస్తున్నది నిజమా కళ అన్నంత ఆశ్చర్యంతో అవాక్క ఆ సంభ్రమం నుంచి తీరుకున్న మరుక్షణం వాళ్ళకి ఆయనలో భీమసేనుడే కనిపించాడు ఈయన ఒక భీమసేనుడు ఒక హనుమంతుడు అనుకున్నారు ఆనందాతిశయంతో వాళ్ళంతా ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశారు ఈ సంఘటనకు సంబంధించిన శిలా శాసనం ఇప్పటికీ కలసి గ్రామం దగ్గర కనిపిస్తుంది ఈ శాసనం మీద మంసాచార్య ఏకహస్తిన అనీయ స్థాపిత శిలా అని స్పష్టంగా రాసి దానికి జతగా మధుల రేఖా ఎడమ కుడి చేతులలో దండక మండలాలు చిత్రాలు ఉంటాయి చిక్మగలూరు జిల్లాకు సంబంధించిన ఎపిగ్రాఫికా కర్ణాటక మైసూర్ గెజిట్ లో రికార్డు దాని ప్రకారం ఈ గండశిల పరిమాణం ఇరవై ఇంటూ పదహారు బరువు సుమారు యాభై టన్ను ఈ శాసనాలకి సంబంధించిన ఇతరుల దాఖలాలు కూడా ఉన్నాయి పశుతనంలో పాజిక క్షేత్రంలో పాలు పెరుగు పాత్రల మీద బండల్ని ఎత్తి పెట్టినప్పుడు వయసు మూడు నాలుగు సంవత్సరాలు భద్రా నదిలో ఈ గండసులను ఎత్తి పెట్టినప్పుడు వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు భీమసేనుడుగా మరెవరికైనా ఇది సాధ్యమా గ్రహణ స్నానం ఒకసారి చాతుర్మాస్య కాలంలో కణవ తీర్థంలో మధ్వాచార్యులు విడుదల చేసి ఉన్నారు బహుశా అది ఉత్తర బదిలీకి వెళ్ళడానికి ముందు పాటించిన చివరి చాతుర్మాస్యాల్లో ఆ రోజు సూర్యగ్రహణం అదే రోజు సోమవారం అమావాస్య కావటం వల్ల ఆ సూర్యగ్రహణానికి చూడామని యోగమని పేరు అంటే అన్ని ఇతర గ్రహణాల ఆ సూర్యగ్రహణం కోటి రెట్లు అధిక శక్తి కలిగింది ఆ రోజు సముద్ర స్నానం విశేషమైన మహత్యం కలిగి ఉంటుంది ఆనంద తీర్థులు తన శిష్యులు సమేతంగా సముద్ర స్నానానికి బయలుదేరారు ముందుగా కణతీర్థంలో స్నానం చేశారు తర్వాత సముద్ర స్నానానికి వెళ్లారు గ్రహణ కాలం కావటం వల్ల సముద్రపు హోర్ చాలా ఎక్కువగా ఉంది గ్రహణం పట్టడానికి ముందుగా మధ్య సముద్ర తీరంలో ఆసనం మీద కూర్చుని ఐతరేయ శృతి సూక్తాల నుంచి తత్వాన్ని ఉపదేశిస్తూ ప్రారంభించారు ఆ ప్రవచనం ఎంత సుందరంగా ఉందంటే సముద్రపు ఘోషణ ఆయన గంభీర కంఠం నుంచి తత్వ ప్రసారం ఉధృతంగా సాగింది ఆ ప్రవచన ఘోషకి అక్కడ స్నానానికి వచ్చిన భక్తజనులంతా ఆకర్షితులయ్యారు వాళ్ళంతా మధ్య శిష్యుల వెనకాల బారులు తీరు శ్రవణానందకరంగా సాగుతున్నారు ఆ మంత్రుల భాషంలో పరవశించిపోయారు గ్రహణం ఆరంభమైంది వెంటనే మధ్య ప్రవచనాన్ని పూర్తి చేసి స్నానానికి సముద్రం వైపుకు వెళ్లారు స్నానం చేస్తుండగా అలల తాకటికి మధ్యలు పడిపోవడం చూసి కొందరు వైపు సిద్ధాంత వ్యతిరేకలు పగలబడి నవ్వారు వారి హేళన సమాధానమా అన్నట్టుగా మరుక్షణంలో మనుషులు ఒక్కసారిగా తమ దృష్టిని సముద్రం మీద కేంద్రీకరించారు అంతే సముద్రం మొత్తం స్తంభించిపోయింది ఒక్క అల కూడా లేకుండా నిశ్చలమైన సరస్సులా మారిపోయింది ఈ వింత సంఘటన చూసిన జనమంతా మాను పడిపోయారు కానీ మధుర శిష్యులకు అదేమంత ఆశ్చర్యం కలిగించలేదు గురుదేవులే వాయుదేవుడి అవతారం అయినప్పుడు ఇందులో ఆశ్చర్యపడేముంది అనుకున్నారు మల్ల యోధుల ఓటమే మరొకసారి ఒక నిండు సభ ఆ సభలో ఆనంద తీర్థులు తత్వోపదేశం చేస్తున్నారు అక్కడ విద్వాంసులున్నారు అనేక మంది పామరులున్నారు తత్వోపదేశం మధ్యలో ఉండగా సభితుల నుంచి ఇద్దరు కుస్తీ పహిల్వానులు అకస్మాత్తుగా పైకి లేచారు వాళ్ల వెనకాల ఒక పెద్ద గుంపు ఆ లేచిన వాళ్ళిద్దరూ మధ్వాచార్యుల వద్దకు వచ్చి మీరు మహాబల శాలురట కదా ఆ మహాబలాన్ని పరీక్షించాలని మా కోరిక అవకాశం ఇస్తారా స్వామి అని వేటకారంగా అడిగారు ప్రశాంత వదనంతో మధ్వాచార్యులు తప్పకుండా ఇక్కడే ఇప్పుడే అన్నారు ఆ ఇద్దరి పహిల్వానుల్లో ఒకడు కాంతవర దేవస్థానంలో ఉన్న ఒక భారీ ధ్వజస్తంభాన్ని ఒంటి చేత్తో ఎత్తి ఖ్యాతి ఇంకొకడు భారీ గదతో కొమ్మరి చెట్టు కాండం మీద కొట్టి కాయలు రాలిపించినవాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ మధ్వాచార్యుల్ని సవాలు చేస్తున్నారు మధ్వాచార్యులు దర్హాసం చేస్తూ మేం సన్యాసిరం ఇంకొకరి మీద చేయి చేసుకోవడం ధర్మం కాదు కాబట్టి మేము ఇలాగే కూర్చొని ప్రవచనం చేస్తుంటే మీరు వచ్చి మా గొంతు పట్టుకుని మీ సామర్థ్యాన్ని ప్రదర్శించండి అంటూ రెచ్చగొట్టారు ఈ సన్యాసికి ఎంత ధైర్యం అనుకుంటూ వాళ్ళిద్దరూ వచ్చి మధ్వాచార్యులు గొంతును అలమసాగారు శిష్యులు ఆందోళనతో చూస్తుండగా మధ్య ప్రసన్న ముఖంతో దరహాసం చేస్తూనే ఉన్నారు ఆ పహిల్వానులు మధురాచార్యుల గొంతు పిసికి పిసికి పైకెత్తడానికి ప్రయత్నించి చెంపల దక్కుతో కూలబడ్డారు అలా కోలబడిన పహిళవాను లేపి కూర్చోబెట్టానికి మధుల శిష్యులు చాలా ఉపచారం చేయవలసి వచ్చింది ఆ సభలో జనమంతా ఆ సంఘటనతో నిశ్చేష్టులైపోయారు జగద్గురువుని గౌరవం ఆ పహిల్ వాలిద్దరూ పూర్తిగా కోలుకున్న తర్వాత పూర్ణపెజ్ఞులు వారిని ఆదేశించారు నీకు నేను మరో అవకాశం ఇస్తాను ఇప్పుడు నేల మీద నా కాలు పెడుతున్నాను మీ ఇద్దరూ కలిసి ఆ కాలు బొట్టని వేలిని పైకెత్తండి అలా ఎత్తగలిగితే మెరిగిలిచింది ఆ వస్తాదుల్లో మళ్ళా ఆశక్తి గురించింది పోటీకి సిద్ధపడ్డారు ఒకసారి ఏనుగు ఘీంకరిచ్చినట్లు హుంకారం చేశారు ఒక్కసారిగా ఇద్దరూ కలిసి నేల మీదకు వంగి మనుషుల బొట్టన వేలిని చులాక్గా ఒకసారి రెండోసారి మూడోసారి ఈసారి వాళ్ళ బలమంతా ఉపయోగించేత్తబోయి ఎత్తలేక మళ్లీ కూలబడ్డారు శిష్యులు సభికులు పగలబడి నగ్గారు శిష్యులకు అర్థమైపోయింది కలియుగ భీమసేనుడు గరిమ అనే ప్రదర్శించారు అందుకే అంతటి వస్తాదులు నేల కూలారు కౌశలం ఇంకో సందర్భంలో అశేషంగా జనం పాల్గొన్న ఒక విద్వత్ పాల్గొన్నారు అకస్మాత్తుగా ఆయన దృష్టి ఆ సభికుల మధ్య నున్న ఒక బాల బ్రహ్మచారిపై పడింది అతన్ని ఆప్యాయంగా దగ్గరకు పిలిచారు అప్పటికి అతనికి ఉపనయనం జరిగి కొద్ది రోజులే అయింది ఆ ఊటముని ఉంగోమని చెప్పి ఒక్కసారిగా తాను అతని భుజాల మీదకి ఎక్కి కూర్చున్నారు కూర్చొని చిరంజీవి ఈ నరసింహ దేవస్థానానికి ప్రదక్షిణం చేద్దాం పదా అన్నారు అంతే ఆశ్చర్య సాగరంలో మునిగి చూస్తుంటే ఆ బాలబ్రహ్మచారి అనాయాసంగా చిరునవ్వులు చిందిస్తూ మధ్వాచార్యుల్ని మోస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు ఏమద్భుతం అందరూ అబ్బురు పడుతుంటే శిష్యులు వివరించారు ఇది మా గురువులు ప్రదర్శించిన లాఖియా యోగ ఈ శక్తి వల్ల భారమైన శరీరం దూదిలా తేలికైపోతుంది జట్టి ఆర్తనాద ఒక మహా వస్తాదు ఆ వస్తాదు ఇంతకు ముందు మధుల్ని సవాలు చేసిన ఇద్దరు జట్టిల కంటే మహాబలశ్యాలు యాభై మంది రాజభట్లు కలిసినా ఎత్తలేకపోయిన ఒక మహావృక్షాన్ని అవలీలగా ప్రకలించి వేసిన జగ్జప్తిగా పేరు పొందాడు మధ్వాచార్యుల గురించి విన్నాడు అతను పరీక్షించాలని వచ్చాడు నాకన్నా మునగాడివా ఏది నా మీద గెలువు చూద్దాం అంటూ మధ్వల్ని సవాలు చేశాడు మధ్వలు ఎప్పటిలా చిరునవ్వు నగ్గాడు బల పరీక్షకు మేం చెందునే కాని సన్యాసి ఉండి నీతో ముఖాముఖి కుస్తీకి రావడం నియమ విరుద్ధం ఒక పని చేద్దాం మేము ఇలాగ కూర్చుని వేద చేస్తూ ఉంటాం నువ్వు మా మెడ పైకి లేపితే నువ్వే గెలిచినట్టు అన్నారు వస్తాదు ఇంతేనా అని అన్నాడు మధ్వుల వేద పఠనం ప్రారంభమైంది క్రమంగా ఉచే స్వరంలో వారు చేస్తున్న వేదఘోషతో ఆ పరిసర ప్రాంతాలన్నీ ప్రతిధ్వనిస్తున్నాయి వస్తాదు తాను గెలిచిపోతున్నానన్న ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ పూర్ణ పెంగిల్ని సమీపించాడు ముందుగా తన ఎడమ చెత్తో మధుల మెడబట్టడం లేపబోయాడు సాధ్యం కాలేదు కుడి చేత్తో లేపబోయాడు సాధ్యం కాలేదు వేదాఘోష సాగుతూనే ఉంది అసహనంతో హూంకారం చేస్తూ రెండు చేతులతోనూ బలంగా ఆయన మెడపట్టి లేపబోయాడు అతను బలప్రయోగం పెంచుతున్న కొద్ది వేద ఘోష ధని పెరుగుతోంది ఇంకా ఇంకా చెమటలు కారుతూ ఉంటే ఆ వస్తాది చేతులు చెమటతో తడిసి ఒక్కసారిగా పట్టు జారిపోయి కింద పడిపోయాడు విరామం తర్వాత కొని మా బొట్టన వేలిని కడపవయ్యా చాలు అంటూ ఆనంద తీర్థులు కాలి బొట్టన వేలిని అందించారు ఈసారి కూడా ఇంకా ఘోరంగా పరాభవం పొందాడు ఆ జగజ్జట్ ఆ సన్నివేశాన్ని చూస్తున్న శిష్య బృందానికి భారతంలో జరాసంధుల్ని ఓడించితున్న మల్లయుద్ధ వీరుడు జీమూత మల్లుడిని మట్టి క్రమించిన భీమసేనుడు తమ గురువులో మరోసారి దర్శనమిచ్చాడు భక్తితో గురువుకి నమస్కరించాడు ఇలా చాలా జరిగింది వేర్వేరు ప్రదేశాలలో కుస్తీలో వస్తాదులైన శివ అగ్ని వాసుదేవుడు ఉగ్ర మొదలైన బలశాలడు మధ్వాచార్యులని గెలవాలను వచ్చి శ్రమించి భంగపడి వినుదిరిగిపోయారు రామభక్తుడి శక్తి అలా మధ్యల బలం గురించి ప్రచారం జరిగిన కొద్దీ ఎక్కడెక్కడి నుంచో పహిల్వానులు వస్తూనే ఉన్నారు మధ్యుల్ని ఓడించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఒకసారి ఆనంద తీర్థులు విద్వత్ సభలో ఉండగా వస్తాదులు కొంతమంది గుంపుగా వచ్చారు నీవేమి మహా బలశాలివని విర్రవీగుతున్నావట మాలో ఏ ఒక్కరిని జయించగలిగినా నువ్వు వీరుడు వేర్రా అంటూ వాళ్ళు సవాల్ చేశారు ఎందుకంత శ్రమ నాయన మీరంతా కలిసి మా శరీరం మీద నుంచి ఒక వెంట్రకు తొలగించినా ఓటమిని అంగీకరిస్తావు రండి కానివ్వండి అంటూ పూర్ణ తన ప్రవచనం కొనసాగించారు ఆ వస్త్రాదులందరికీ రోషం వచ్చింది మోకమ్మడిగా వారిని చుట్టుముట్టారు తమ శక్తి అంతా ప్రదర్శించారు ఒక వెంట్రుకును కూడా కదలచలేకపోయారు ఆ సన్నివేశం చూస్తుంటే సభలోని వాళ్ళందరికీ రావణాసురుడు సభలో హనుమంతుడి తోకకి మంట పెట్టిన సన్నివేశం స్ఫురించింది ఎంత మంట పెడితే మాత్రం హనుమంతుడికి ఏమైంది ఏమీ కాకపోగా లంకంతా తగలపడింది మరోసారి మరో ఊళ్ళో వస్తాదులు ఇలాగే వచ్చి ప్రగల్భాలు పలికారు అప్పుడు మధులు మీరంతా మా ముక్కు మీద గుద్దండి మా ముఖంలో కాంతి ఏ కొంచెం తగ్గినా విజయం మీదే అంటూ అనిపించారు వాళ్ళు విజృంభించారు ముక్కు మీద గుద్దారు ముఖం మీద గుద్దారు అలా గుద్దని ప్రతిసారి బండరాయ మీద గుద్దినట్లు వాళ్ళ చేతి వేళలు ఎముకలు గిరిగాయి తప్ప ఆనంద తీర్థుల తేజస్సు ఇసుక రేణు కూడా తగ్గలేదు వస్తాదులకు పరాభవం తప్పలేదు వాళ్ళకి అప్పటికి గానీ తాము నీకున్నది కలియుగ భీమసేను పంచమూర్తుల పూజ సంచారంలో ఉండగా వారంతి అనే దేవాలయాన్ని ఆనంద తీర్థులు సందర్శించారు కర్ణాటకలో ఉప్పినంగడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో మధ్యాగ్రామం దగ్గర వారంతి దేవాలయం ఉంది అది ఒక పుణ్యక్షేత్రం అక్కడ నారాయణ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనే పంచమూర్తులు లింగాకారంలో ఉన్నాయి వీటిని ప్రతిష్ట చేసింది మహాభారత కాలంలో పంచపాండవులు వాటి అభిషేకానికి ఉదకాన్ని తీసుకువచ్చింది ద్రౌపదీ దేవి మధ్వావతారులైన భీమసేనులు ఆలయాన్ని దర్శించి అక్కడ పూజాధికారులు నిలిచిపోవడం వల్ల విచారించారు ఆయన రాక విని చూడాలని వచ్చిన ఆ ప్రాంతపు రాజుకి ఆ ఆలయ విశిష్టతను వివరించారు అప్పటికప్పుడు ఆలయాన్ని పునరుద్ధరించి అక్కడ నిత్య ధూప దీప నైవేద్యాది కార్యక్రమాలకు కొనసాగేలా చేశారు ఇదంతా సగం రోజులోనే జరిగిపోవటం విశేషం